ప్రేమల దేవాతండి దివాదరాలు కృతజ్ఞత సర్వాధికారి ప్రభ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవా సమయంలో ప్రార్థిస్తున్నీ మీ యొక్క ప్రజలు మామంది జరిగించండి ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ యొక్క కుప్పలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రాణి బిడ్డలుండే ప్రభా మీరు కాదనిస్తాను లాక్కరండి ప్రభా దివాయి ప్రభ దినదిన ప్రభ నీ యొక్క ప్రార్థనలు నీ యొక్క వాక్యంలో మేము ఎదిగింపబడ్డటకు మాకు స్థానం చేయమని ప్రార్థిస్తాం మరి వాక్యం చదివినా మాతో మాట్లాడండి పాట ద్వారా మీరు మయమొప్పిందండి యుద్ధ వీరులం మనము యుద్ధ మహిమాత్మను పొందినా ప్రార్థనా వీరులం మహిమాత్మను పొందినా ప్రార్థనా భయపడము జడియము భయపడము జడియము అపవాదిని ఎదురించే ఆత్మ ఖడ్గ యోధులం అపవాదిని ఎదురించే ఆత్మ ఖడ్గ యోధులం మనము యుద్ధ వీరులం మనము యుద్ధ మహిమాత్మను పొందినా ప్రార్థనా వీరులం మహిమాత్మను పొందినా ప్రార్థనా వీరులం భయపడము జడియము భయపడము జడియము అపవాదిని ఎదురించే ఆత్మకడ్గ అపవాదిని ఎదురించే ఆత్మకడ్గ యోధులం మనము యుద్ధ కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేదు కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము పిరికి ఆత్మ మను పొంది బానిసలము కాలేదు బలహీనతలో మనము బలవంతులమయ్యాము బలహీనతలో మనము బలవంతులమయ్యాము శక్తిమంతుడగుసు మనలో నిలిచి ఉండగా శక్తిమంతుడగుసు మనలో నిలిచి ఉండగా యుద్ధ మనము యుద్ధ యుద్ధ వీరులం మనము యుద్ధ మహిమాత్మను పొందినా ప్రార్థనా మహిమాత్మను పొందినా ప్రార్థనా భయపడము జడియము భయపడము జడియము అపవాదిని ఎదురించే ఆత్మకడ్గయోధులం అపవాదిని ఎదురించే ఆత్మకడ్గయోధులం యుద్ధ వీరులం మనము యుద్ధ ీరులం మనము యుద్ధ వీరులం విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ స్థ్రానమును ఏసు పొందాము విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమశిర స్త్రణమును ఏసు పొందాము సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాము సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాము స్వీకృత పుత్రాత్మయే జయము మనకు ఇవ్వగా స్వీకృత పుత్రాత్మయే జయము మనకు ఇవ్వగా యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం యుద్ధ మనము యుద్ధ మహిమాత్మను పొందినా ప్రార్థనా వీరులం మహిమాత్మను పొందినా ప్రార్థనా వీరులం భయపడము జడియము భయపడము జడియము అపవాదిని ఎదురించే ఆత్మకడ్గ యోధులం అపవాదిని ఎదురించే ఆత్మ కడ్గయోదులం యోధులం జీవించుచున్నది నేను కాదు జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను క్రీస్తుతో నేను సిలువ వేయబడి నాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు క్రీస్తే నాలో జీవించుచున్నాడు జీవించుచున్నది నేను కాదు నేను నా సొత్తు కానీ కాదు నేను నా సొత్తు కానీ కాదు క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను క్రయదనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నేను నా సొత్తు కానే కాదు క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమన్నడు నాలో నెరవేరలేదు నా చిత్తమన్నడు నాలో నెరవేరలేదు ఏ సయ్య చిత్త నెరవేరుచున్నది ఏ సయ్య నెరవేరుచున్నది జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు క్రీస్తే నాలు జీవించుచున్నాడు యుద్ధము నాది కానీ కాదు యుద్ధము నాది కానే కాదు యుద్ధము ఏ నా పక్షమున యుద్ధము నాది కానే కాదు యుద్ధము ఏసయదే నా పక్షమునా జయమసలే నాది కానే కాదు జయమసలే నాది కానే కాదు జయమిచ్చినాడు ఏసయ్య పక్షమునా జయమిచ్చినాడు జీవించుచున్నది నేను కాదు జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను క్రీస్తుతో నేను సిలువ వేయబడి నాను క్రీస్తే నాలో జీవించు చున్నాడు క్రీస్తే నాలో జీవించు చున్నాడు ప్రైజ్ లాడ్ అక్క అందరికీ హైజ్ లాడు ప్రార్థించ పరుషుతుర బ తండ్రి మీకు వదనాలనైనా సర్వోన్నతుడగ మా ఏసయ్య మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొని ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాపాడినారు సురక్షితంగా ఇంటికి నడిపించినారు ప్రభు అనేక పనుల్లో విజయం దయచేసేందుకు మీకు వదనాలు సమస్త ఘనత మహిమా ప్రభావంలు మరోసారి మీకు చెల్లించుకొని ముఖ్యంగా నైనా ఈ సాయంత్రం వాక్యాన్ని గణిస్తని కాశపడుతుండగా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి ఈ వాక్యాలని సరిగా అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి తీర్మానం చేసుకొని లాగా సహాయపడండి ప్రతి తీర్మానాన్ని మీరు ఆశీర్విస్తారు కాబట్టి వాక్యం విన్న వారందరూ తీర్మానించుకొని మీ కొరకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు తయారు చేసి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా మా శరీరాలు బలహీనంగా ఉంటుండగా మా ఆత్మ సిద్ధంగానే స్వస్థపరచండి ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం ఏసు క్రీస్తు పరుషులను వెళ్ళిపో ఎవరి శరీరాలు ఉండడానికి వీల్లేదు ప్రభావ మీ మహిమార్థంగా సేవలో అనేకలను నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటుంది శ్రమల కాలం మహాశ్రమల కాలం ప్రభు ప్రపంచమంతటా తండ్రి గొప్ప జన సమూహము శ్రమలపాలై మరణిస్తున్నారు హాత సాక్షులు అవుతున్నారు అవును ప్రభు ఇవి చెప్పలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితము హెచ్చరించలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం మీరు ఎందుకంటే రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడి ఉందన్నారు కాబట్టి దాని బలవంతుని చేతి నుంచి మేము కూడా బలవంతంగా లాక్కొని రావాలని మీరు చెప్తున్నారు క్షత్రియుని గవిని స్వాధీన పరుచుకోమన్నారు కాబట్టి ఇది యుద్ధము మేము పోరాడాలా ఓ ప్రభావ మేము కూడా బలవంతంగా వారిని బయటికి లాక్కొని రావాలా సహాయపడండి ఓ ప్రభా ప్రేమపూర్వకంగా మేము సేవ చేయాలని నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించు తండ్రి ఆ అనేక పర్యాయాలు సేవా జీవితంలో ఉన్నప్పుడు నాకు తట్టస్థించిన పరిస్థితి మీకందరికీ కూడా తట్టస్థిస్తుంటుంది ఎందుకంటే మీరేం చేస్తారు బ్రదర్ అని అడుగుతారు నేను ఉద్యోగం చేసుకుంటే సేవ చేస్తున్నాను బ్రదర్ అంటాను అనగానే వారి హృదయంలో మనం ఏదో సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా పరిగణిస్తారన్నట్టు స్టేజ్ మీదకెచ్చి వాక్యం చెప్పినాక వాళ్ళ మనసులు మార్చుకుంటారు కానీ వాళ్ళ మనసులు మారుతాయి కానీ వాళ్ళ హృదయాలు కఠినంగానే ఉంటాయి మనసు నుంచి మనసుకి ఎక్కడికెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది కానీ హృదయం వరకు పోదన్నట్టు వాక్యం ఎందుకంటే వారి హృదయాలు కఠినపరుచుకున్న వారన్నట్టు మనకు తెలుసు అవి రెండు గుంపులన్నీ మతపరమైన జీవితంలో సర్పములు తేళ్లు అవి పర్లోకరాజ్యాన్ని బలవంతంగా పట్టుకుందనేసి నేను మీకు ఎన్నోసార్లు వ్యాఖ్యలలో చూపించిన కాబట్టి వారి బలవంతంలో నుంచి చిక్కుకున్న ఆ యొక్క గొప్ప జన బయటికి లాక్కొని రావడం అనేదే లక్షా మందికి అనుగ్రహించబడ్డ కడవరి వర్షకాలపు సేవా జీవిత విధానం కాబట్టి ఈ సేవా జీవితంలో నీకు చాలా పవర్ ఇచ్చిండు దేవుడు స్పెషల్ ప్రొటెక్షన్ అనుగ్రహించిండు కాబట్టి ఎటువంటి దుష్టశక్తులు నిన్ను ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించవు అవి నీలోని నూనెని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ నువ్వు వానికి ఇవ్వ అవకాశం ఎందుకంటే నువ్వు అపరిమితంగా ప్రార్థనలో ఉంటావు కాబట్టి గంటలు గంటలు ప్రార్థనలో ఉంటావు కాబట్టి వాడు నీ నూనె లాగడానికి ప్రయత్నించినా వానికి అవకాశం ఇవ్వవు ఎందుకంటే దీవారాత్రంలో దూతలకు ఆజ్ఞ నీ చుట్టూ కంచె వేసి కాబట్టి నిన్ను ఆరిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా ప్రార్థన ఆరాధన వాక్య ధ్యానం కంటిన్యూస్ చేస్తనే ఉండాలా ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఈ మూడు మన జీవితంలో నువ్వు ఎంతగానని స్థుతిస్తో ఎంతగానని గనపరుస్తూ పాటల రూపకంగా అది త్యాగపూరితమైన సేవ అనేది మీకు అందరికీ తెలుసు నీ జీహ్వా ఫలాన్ని ఆయనకి సమర్పించడం అనేది బలి అర్పణతో పోల్చబడింది పాత నిబంధన కాలపు బలి కాదు క్రొత్త నిబంధన కాలంలో ఎంతగా ఆయన నువ్వు సంపూర్ణంగా నిండు మనసుతో ఆయనని సేవించడం ప్రేమించడం మనం నేర్చుకోవాలా కాబట్టి శుతియాగాలు ఆయనకు సమర్పించుకోవాలి మనము ఏమిచ్చుకున్నా కానీ ఆయనకి విలువ తక్కువే కాబట్టి ఆయనని సంపూర్ణంగా మనం ఆయన సహవాసంలో జీవించాలా ఆయన కోరుకున్నది ఆయన ఒకటే ప్రభు జ్ఞానమందు వర్దిలుట దేవుని చిత్తం అన్నాడు కాబట్టి ఏసు ప్రభు యొక్క జ్ఞానంలో మనం వర్దిల ఏసు ప్రభు గురించి బాగా తెలుసుకోవాలా నీవు డౌట్స్ రానీకి వీళ్ళేదన్నట్టు ఒకవేళ డౌట్స్ వస్తే త్వరగా క్లారిఫై చేసుకోవాలా ఆయన దైవత్వం గురించి నీకు ఎటువంటి అనుమానం రావడానికి వీల్లేదు ఎవడన్నా ప్రశ్న నువ్వు ఆయన దైవత్వాన్ని రుజుపరచాలా అది రుజువుపరచాలంటే ముఖ్యంగా ఒక విషయం నేను అనేక పర్యాలు మీకు చెప్తా ఉన్నాను ఏంటంటే అనుభవపూర్వకంగా నువ్వు ఏసుప్రభుని ప్రకటించడం నేర్చుకోవాలా మనకు సేవా జీవితంలో ఉన్న వారికి తేడా అదే వాళ్ళు ఫుల్ టైం కావచ్చు పార్ట్ టైం కావచ్చు హోల్ టైం కావచ్చు ఏ టైం అయినా కానీ ఒకటి నువ్వు ఏ టైం అయినా వ్యక్తిగతంగా నువ్వు ఆయనని అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే నీ రక్షణనే డౌట్ఫుల్ అన్నట్టు కాబట్టి ప్రభుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అంటే ముఖాముఖిగా ఆయన చూడడం ఎందుకంటే ఆయనని చూసేవారు బహు పరిశుద్ధంగా జీవించేవారు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన చూడాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలా నీ శరీర కోరికలను అన్నిటినీ నువ్వు విజయ జయ విజయం వాటి మీద వాటిని తగ అణిచివేసుకోవాలా ఎటువంటి వ్యామోహాలు లేకుండా వాటి అన్నిటినీ దూరపరుచుకోవాలా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ప్రత్యక్షణము ఆయన సహవాసాలలో నువ్వు నడుస్తూ ఉండాలా ఆయనతో సంభాషిస్తూ ఉండాలా అటువంటి అనుభవం నీకు అవసరం దర్శన రీతిగా ఆయనను చూడాలా నువ్వు శిలువ మీద ఆయన పడిన ప్ర ఆ యొక్క ప్రయాసాన్ని నువ్వు అదే రీతిగా ఆయన సింహాసనం మీద కూర్చున్న ఆ యొక్క దర్శనాన్ని నువ్వు ఆయన ఆయన మాట్లాడే దేవుడు ఎంతమందికి కనిపిస్తుండు అనిలకి ఎంతమందికి కనిపిస్తుండు ముస్లిమ్స్ ఎంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు ఏసు ప్రభు దర్శనంలో కనిపించిన అతను మాట్లాడిండు కళలో నా అతను మాట్లాడిండు అని అందుకు నమ్ముకున్నా అంటాడు అనిలకు కనిపిస్తుంది కానీ క్రైస్తవులకే కనిపిస్తున్నాడు కాబట్టి ఎంత బయ ఎంత బలహీనంగా ఉంది క్రైస్తవు అర్థం చేసుకోవాలి నేను చాలామంది పాసలను అడుగుతాను మీలో ఎంతమంది వ్యక్తిగతంగా ఏసు ప్రభుని చూస్తుంటారు మొత్తం సైలెంట్ అయిపోతారు పెద్ద పెద్ద సేవకుల గురించి నేను చెప్తుంటాను ఎందుకంటే మనకి పాస్టర్ల సేవలో చా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నన్ను నడిపించింది దేవుడు ఫైవ్ ఇయర్స్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అసలు నేను మాట్లాడినా ప్రతి ఒక్కరిని నేను సవాల్ చేసినాను ఈ విషయంలో నువ్వు ఏ స్పంది చూసినావా చూడకుండా ఎట్లా ప్రూవ్ చేయగలవు ఇంటెలెక్చువల్గా ప్రూవ్ చేస్తే ఏం లాభం నీకు తెలి ఎంతో జ్ఞానం ఉందనేసి నువ్వు జ్ఞానరూపకంగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అది తప్పు నేను అనేది కాబట్టి ఆయనని నువ్వు వ్యక్తిగతంగా దర్శనరీతిగా చూడాలా అంటే ఎంత ప్రయాసపడాల నువ్వు ఊహించుకోండి వాళ్ళు చూసేరు కదా పాత నిబంధన భక్తులందరూ ఏషయ చూడలేదా ఏసుప్రో పుట్టుకని ఏషయా చూడలేదా ఆయన మరణాన్ని దర్శనంలో తొమ్మిదో అధ్యాయం చూస్తాం కదా మనం యాభై అధ్యాయం చూడమా యాభై అధ్యాయం చూడమా అలా చూసిండు ఎన్నో వందల సంవత్సరాల ముందే మీ కాూడలేదా ధాన్యాలు చూడలేదా మనుష కుమారుణ్ణ్ణి ధాన్యాలు చూసిండు కదా వాళ్ళందరూ చూసిరు దర్శనాలలో ఎంతగా కనిపెట్టుకున్నారు ధాన్యాల జీవితం చూస్తే నాలుగు పూటల ప్రార్థన చేసిండే మూడు పుటల ప్రార్థన చేసిండు ఆయన ఆయన ప్రార్థన పడు కాబట్టి దేవుడు గాబ్రిల్ దూతను పంపించి మాట్లాడిపించిండు గాబ్రియల దూత వచ్చి మాట్లాడతాడు దూతలు వచ్చి మాట్లాడతారు మనుషులతో నిన్ను ఈ ప్రార్థన జీవితం అట్లుంటే కాబట్టి ఎవరునూ మిమ్మల్ని మభ్య పెట్టడానికి వీల్లేదు మోసపరచడానికి వీల్లేదు నిన్ను కించపరచడానికి అసలే వీల్లేదు నీ యవనాన్ని బట్టి అంటాడు కదా తిమూర్తితోని పౌలు నీ యవనాన్ని బట్టి నిన్ను తృణీకరింప నీయకుము అంటే వీడు బచ్చగాడు వీనికి ఏం తెలుసు వీళ్ళకి ఏం తెలుసు థియాలజీ గురించి వీళ్ళు ఏ కాలేజీ ఏ బైబుల్ కాలేజీ పోయినరు అనే కాలం దిగి సిద్ధమవుతున్నాం ఎందుకంటే సర్పములు తేలి అట్లేనే మాట్లాడతాయి మన లెవెల్స్ మన వాల్యూని తగ్గించేస్తాయి కానీ మన సేవ వాళ్ళ కొరకు తెలుసు మీకు వాళ్ళ చేతిలో చిక్కుకున్న ఆ కాంగ్రిగేషన్ గొప్ప జన సమూహాన్ని బయటికి తీసుకొని రావాలా ఇది యుద్ధం కాబట్టి యుద్ధంలో నువ్వు నువ్వు కూడా బలవంతం చేయాలా అంటే ఏమంటాం జబర్దస్తి చేయాలా జబర్దస్తి చేసి లాక్కొన్ రావాలా నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ భూకంపం జరగాల ఎందుకంటే ఆ ప్రార్థన చేస్తే భూమి కంపించిందని ఉంది అక్కడ మళ్ళీ అట్లాంటి ప్రార్థన ఏమైపోయింది నీ జీవితంలో ప్రతి సమస్య కంపించాల ప్రతి దుష్ట గడగడ వనకాల ఆ నామంన నీ ప్రార్థనకి లేకుంటే ఆయన ప్రార్థనకి పవర్ ఇస్తే ఆయన నేమ్ ఆయన నామానికి నువ్వు ప్రా పవర్ ఇస్తలేవు నీ ప్రార్థన జీవితంలో దుష్టశక్తులు కానీ అనారోగ్యాలు కానీ పారిపోతున్న నువ్వు వస్తున్నావంటే పారిపోవాలి అట్లా తయారు కావాలా ఈగ సమాప్తి చివరి అంచు భాగం మనం వచ్చినాం కాబట్టి రోమిల రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపించిన ఆశపడుతున్న ఏంటంటే దేవుని ప్రణాళికలో ఎవరు సేవకులు ఎవరు సేవకులు కాదు అనేది కొంచెం కష్టం అది చెప్తే ఎందుకంటే సరే ఇది పాస్టర్స్ కాన్ఫరెన్స్ కాదు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు వీటిని గ్రహించిన వారు మీరు వీటి కొరకు సిద్ధపడినవారు కాబట్టి వీటిని మీరు స్వీకరిస్తారు కానీ డైజెస్ట్ చేసుకోవడం కష్టం దాన్ని జీర్ణం చేసుకోవడం కష్టం ఎందుకంటే చాలామంది అంటారు నన్ను నువ్వే నిన్ను నువ్వే తగ్గించుకుంటా నేను ఫుల్ టైం సేవకుని కాదు బ్రదర్ అట్లా ఎక్కడుంది బైబిల్లో లేదు ఎక్కడ లేదు బైబిల్లో నేను దానికి ఆపోజిట్ చూపించిన వాక్యాలు ఫుల్ టైం పార్ట్ టైం లేనే లేదు ఎవరు నేను అడిగినారు అనుకో నువ్వు ఫుల్ టైం సేవ అవ్వకుండా బ్రదంటే బ్రదర్ నేను ఫుల్ టైం కంటే ఎక్కువ బ్రదర్ హోల్ టైం సేవ బ్రదర్ అని చెప్తాను నేను వాడు డిస్టర్బ్ అయిపోతాడు ఈ హోల్ టైం ఏంది బ్రదర్ అంటే నేను ఇరవై గంటలు సేవ చేస్తాను బ్రదర్ అంట అది ఎట్లా సాధ్యం వాడికి అనుమానం ఏంది వీడు ఏంది అనేది అడగనీకి వెనక ముందు వేస్తాడు వాళ్ళు అడిగినా నేను చెప్తాను ఏంటంటే డేటా అంతా నేను సేవలు ఉన్నాను దేవుని సేవలు ఉన్నాను ఆయన అక్కడ పోతున్నాను ఎక్కడ ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాను వాక్యం చెప్పమంటే వాక్యం చేస్తున్నాను ఉద్యమం చేయమంటే ఉద్యమం చేస్తున్నాను కుటుంబంలో కుటుంబంలో పనులు చేయమంటే కుటుంబంలో చేస్తున్నాను బయట ఆశ్రయం ఉండమంటే ఆశ్రయంగా ఉంటున్నాను అనాథాలను ఆదరిస్తున్నాను విధుల కనికరం చేపిస్తున్నాను హాస్పిటల్స్ తిరుగుతున్నాను జైలు తిరుగుతున్నాను అన్ని చేస్తున్నాను మళ్ళీ ఇది హోల్ టైం సేవ కాదా బ్రదర్ ఇది కాకుండా రాత్రి ప్రార్థనలో ఉంటాను రాత్రి నిద్రపోతుంటే కూడా నేను అనేక ప్రాంతాల్లో పోయి నిద్రలో కూడా నేను సేవ చేస్తున్నాను బ్రదర్ నా కళల రూపకంగా వాళ్ళకంతా పిచ్చి పిచ్చి ఉంటుంది వీడు ఎవడో పిచ్చోడనుకుంటారు ఇంకా మాట్లాడడం బంద్ చేస్తారు నా తను అంటే నేను అది వాళ్ళ మీద కోపంతో చెప్పినట్లు కాదు కానీ నువ్వు నిన్ను డిఫెండ్ చేసుకోవాలా తప్పదు ఎందుకంటే నేను ఎవడు నిన్ను తృణీకరించని కదా ఎవడికి నువ్వు అవకాశం ఇవ్వద్దు కాబట్టి చూడండి రోమరాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తున్నా ఇవన్నీ మీరు రాసుకోవాలా వీటిని ధ్యానించాలా రేపటి దినంన మీ సేవలో నేను చెప్తున్నా పాస్టర్స్ మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీకు ఎవరిది అధికారం ఇచ్చిండ్రని ఏడు మీకు నీకు నీకు ఎవరిచ్చారు అధికారం అని ఈ వాక్యాలు ప్రకటించడం కొరకు ఎందుకంటే వాళ్ళకి అసూయ ఏశ్ వాక్యం చెప్తుంటే అందరూ ఆయన వాక్యం తట్టి తిరుగుతుంటే వీళ్ళ వాక్యాలు ఎవడు వింటలేడు అది పులుపు కాబట్టి యూదా మతము పులుపు కాబట్టి అదంతా ఆచారబద్ధమైంది బానిసత్వానికి సూచిస్తుంది కాబట్టి ఆ ఆరాధన ఆ బోధలని ఎవ్వడు వింటలేడు ఈయన వాక్యం వేయరేదేదో మంచిగా ఉంది అని ఆయన తట్టు తిరుగుతున్నారు అందుకు వాళ్ళు అసూయ చేత ఆయనని తొలగించడానికి ప్రయత్నించు చంపడానికి అటెంప్స్ చేశారు చివరికి సాధించారు కుళ్ళుతో చేశారు జలసితో చంపారు ఇట్లనే ఉంటే ప్రజలందరూ ఈయన తట్టు మాకు మామల్ని ఎవ్వడు కేర్ చేయడు అని ఆయనని తొలగించుకోవాలని ప్రయత్నించి చంపించారు కాబట్టి మనం ఈ విషయాలను గ్రహించాలా నువ్వు చావ్వు ఎందుకంటే మరణం మీద ఏసులో విజయం పొందిండు డెత్ ఈస్ డిఫిటెడ్ అంటాడు కొనెతులు రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం ఇనిసార్లు మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో అధ్యా అధ్యాయంలో మొదటి కొనెంతులు పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఆ విషయాలను మనం గ్రహిస్తాం మరణము ఓడిపోయింది అది చివరి శత్రువు అని కూడా ఉంది వాక్యం బైబిల్లో మరణం శత్రువు చివరికి ఆ మరణము అనే శత్రువుని ఆ యొక్క అగ్ని గుండంలో పడేసిండు దేవుడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల మరణం అనేది ఒక సైతాను శక్తి అదొక దేవదూత అదొకప్పుడు దేవుని దూత కానీ ఇప్పుడు అది పడవేయబడిన దూత కాబట్టి అన్నిటికంటే కఠినమైన దూత అది ఆ యొక్క యూధా చూస్తాము లూసిఫర్ కంటే కఠినమైన దూతలని దేవుడు ఆ పా అగాధంలో వాటిని బంధించి పెట్టిండు తాళాలు వేసి పెట్టిండు వాటిని అవి బయటికి వచ్చినాయంటే మరి అన్యాయం ఉంటాయి అన్నట్టు కానీ వాటిని ఎదుర్కొంటే శక్తి నీకు దేవుడు ఎందుకంటే నువ్వు ఏ స్లోపక్షంగా ఉంటే పరిశుద్ధంగా ఆయనతో జీవించి ఆయన సహాసంలో ఉన్నప్పుడు అవి నీ దగ్గరికి ఒక్కసారి నీలో నుంచి అగ్ని బయటికి వెళ్తుంది అవి పరిగెత్తిపోతాయి ఇదేంటి సృష్టికర్త అయిన హృదయంలో ఉన్నాడని కాబట్టి ఇప్పుడు చూడండి ఎవరిను మిమ్మల్ని తృణీకరించనీయకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడాలంటే మీరు చెప్పే వాక్యాన్ని తృణీకరించద్దు ఎవరు అందుకని పదమూడో అధ్యాయంలో మనం చూస్తున్నాం కొన్ని వాక్యాలని నేను జస్ట్ అట్లా చదువుతా ఉంటాను చూడండి ప్రతి వాడును మొదటి వచనం ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలేను ఇది లోకాతీతమైన విషయాలందే కానీ సేవా జీవితంలో అంతే సేవా జీవితంలో మన మీద ఉన్న సేవకులు పెద్ద సేవకులు పై సేవకులకి మనం లోడాలా అదే రీతిగా నీ ఉద్యోగ స్థలంలో నీ బాసెస్కి లోబడి ఉండాలా అదే రీతిగా గవర్నమెంట్కి లోబడి అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది ఏల చూడండి ఏల ఎందుకు దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఈ సృష్టిలో ఎవరికి ఏ అధికారం ఉన్నా ఆ దేవుని కలిగినది చాలా సమాచార క్రితం నేను చూపించిన ఇది సేవా జీవిత క్రైస్తవులు ముఖ్యంగా దేశం అంతటా ఉపాస నుండి ప్రార్థన చేస్తారు మాకు ఫలాని గవర్నమెంట్ వద్దు పలాని వ్యక్తి వద్దు అని కానీ నేను చెప్పిన నీ ఉపాస ప్రార్థనలు అన్ని వృధా వేస్ట్ ఎందుకంటే నీ ప్రార్థన వలన కాదు వాళ్ళు పలాని వ్యక్తి రాజేస్తాడు పలాని వ్యక్తి రాజు అది దేవుని యొక్క చిత్తం ఎందుకంటే ప్రతిదీ దేవుని వలన కలిగిందే తప్ప మరి ఏ అధికారంలో లేదు అంటే ఎవ్రీ అథారిటీ అంటాడు అక్కడ ఇంగ్లీష్లో ప్రతి అథ ప్రతి అధికారి లోకంలో పైనుంచి తీర్పు తీర్మానించిన్రే అంటే ఆ పరలోకంలో ఆ భక్తులందరూ కూర్చొని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఏ దేశానికి ఎవడు మినిస్టర్ ఉండాలా ఏ దేశానికి ఎవడు ప్రెసిడెంట్ ఉండాలా ప్రైమ్ మినిస్టర్ ఉండాలా ఏ దేశానికి ఎవడు రాజు ఉండాలా ఎవడు రాణి ఉండాలా అనేది అక్కడ తీర్మానించుకుంటారు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎందుకంటే ఈ సృష్టి కొనసాగుతూ ఉండాలంటే వాటిని పరిపాలించే వాళ్ళని పైన ఎన్నుకోవాల భూమి మీద ఎలక్షన్స్ కాదు దేవుని చిత్త ప్రకారంగా ఎవడు రాజుగా ఉంటే ఈ దేశం కాపాడబడుతుందో వాడిని నియమిస్తారు అన్నట్టు అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ మనుషులు ఎట్లా ఓట్లు వేసినా వాళ్ళకి తెలుసు ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలా ఎవరు ప్రెసిడెంట్ కావాలా అది దేవుని యొక్క చిత్తం కాబట్టి దేవుని వలననే నియమపడి ఉన్నాయి ప్రతి అధికారంలో ఉన్న ప్రతి అధికారంలో దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అందుకే తనులు తింటారు అందుకు జైల్లో పాలవుతారు అందుకు పోలీస్ స్టేషన్లలో తిరగాల్సి వస్తుంది సేవకులు ఎందుకంటే నువ్వు అధికారులన్నీ వ్యతిరేకిస్తున్నావు ఎదిరిస్తున్నావు నువ్వు ఎవడివి నీ సేవ అది కాదు మళ్ళా నువ్వు ఫుల్ టైం సేవకును చెప్పుకుంటావు తప్పు అది కాబట్టి అధికారమును ఎదిరించివాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించి వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ఇది పాయింట్ కాబట్టి నువ్వు ఎవరిని ఈ లోకంలో ఉన్న ఏ అధికారులను నువ్వు ఎదిరించద్దు నీకు శిక్ష దేవుని పర్మిషన్ నీ మీదికి శిక్ష రావడం దేవుని పర్మిషన్ అది కాబట్టి కానీ వాళ్ళు ఏదో గొప్ప వ్యక్తులు మంచులను కాదు చెడలను కాదు వాడికి రక్షణ అనుభవం లేకపోయిండొచ్చు వాడి రక్షణ అనుభవం ఉన్నా అనుభవం లేకపోయినా వాడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డవాడే కాబట్టి దేవుని బిడ్డనే కాబట్టి దేవుడు తన సహస్తలత తయారు చేసిన మనిషే కాబట్టి వాడు కూడా ప్రతి దేవుని బిడ్డలే వాడు చెడ్డవాడే కావచ్చు అందుకే మూడో వర్షంలో ఏమంటుందంటే ప్రభుత్వము చేయివారు చెడ్డ కార్యంలోనే చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారంట వాళ్ళు అంటే ఎందుకు నువ్వు వాళ్ళని ఆశయించుకుంటావంటే ఇప్పుడు నీకు అర్థమవుతుంది వాళ్ళు ఎటువంటి వారు ప్రభుత్వం చేసే వాళ్ళు చిటకారాలు చేస్తుంటారు ఎక్కువ కానీ వారి వలన మేలు కూడా కలుగుతుంది చెప్తుంది వాక్యం చూడండి పదమూడవ పదే వచనంలో నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు దేవుని సేవకులు అన్నిలైనా కానీ దేవుని సేవకులే అని చెప్తుంది వాక్యం నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు పరో నా సేవ కూడా నడలేదా నిబ నా సేవ కూడా నడలేదా కోరేషు నా సేవ కూడా నడలేదా అన్నాడు అన్య అందరూ అని వాళ్ళు కాబట్టి ఈ లోకంలో అధికారులు అంటే నువ్వు ఒక మేనేజర్ కావచ్చు నువ్వు ఒక బాస్ కావచ్చు నీకొక స్థానము నిండొచ్చు కాబట్టి వీళ్ళందరూ దేవుని పరిచారకులే అని ఉంది వాక్యం ఈ లోకంలో ఎవరు దేవుని పరిచారకులు ఎవరి దేవుని పరిచారకులు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ప్రతి అధికారి దేవుని పరిచారకుడే మళ్ళీ ఫుల్ టైమా పార్ట్ టైమా చెప్పండి ఒక బాసు వాడు వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాసే మరి వాడు దేవుని పరిచరకడం చెప్తుంది వాక్యం వాళ్ళని దేవుడు ఎందుకు ఏర్పరచుకుండు చూడండి అనిలని నీవు ఇక్కడ తీస్తున్నాం ప్రభుత్వం చేవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు నీకు మేలు కలుగుటకు ఈరోజు ఈ విషయం అర్థం చేసుకోవాల ఈ దేశంలో ఈ దేశానికి పలాని గవర్నమెంట్ని దేవుడు ఎందుకు ఎన్నుక్కున్నాడో తెలుసా క్రైస్తవులకి మేలు కలడం కానీ నేను చెప్తే ఎవరికి నచ్చలే వాక్యం గతంలో అంటే నీ స్వార్థం కొరకు నువ్వు కోరుకుంటున్నావు కానీ దేవుని ఇష్టానికి నువ్వు విధేత చూపిస్తలేవన్నట్టు దేవుని పరిచారకులు వీళ్ళు వారికి భయపడకం ఉండగోరుతి వా మేలు చేయం కనీసం అప్పుడు వారి చేత మెప్పు పొందుదు నీవు చెడ్డది చేసినలా భయపడము వారు ఊరకయే కడ్గము ధరింపరు చూసినావా వారి చేతిలో ఖడ్గం కూడా ఇచ్చిండు దేవుడు అని చెప్తుడు ఎందుకు నువ్వు నీ మీద ఆ కడ్గం దిరుతుందని చెప్తున్నాడు వారు కడ్ వారు ఊరకయ్యే కడ్గము ధరింపరు కీడు చేయి మీద ఆగ్రహము చూపటకాయి వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు దేవుని సేవకులు వాళ్ళు ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళ మీద వాళ్ళ శిక్ష విధించటకు వారిని వారిని శిక్షించటకు దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నట్ట పరిచారకుల ఇప్పుడు చూడండి నేను లాస్ట్కి చెప్తున్నా కాబట్టి ఆగ్రహ ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడినట అవశ్యకము కాబట్టి కోపంతో కాదు నువ్వు ఇది చేసుకొని లోబడాలని చెప్తున్నాడు భయంతో కాదు కోపంతో భయంతో కాదు మన బట్టి అంటే ఇది నువ్వు ఇది ప్రభు వల్ల కలిగింది ఈ అధికారం ప్రతి అధికారం పైనుండి అనుగ్రహించబడుతుంది అని తెలుసు మనకి కాబట్టి ఇది పైనుంచి అనుగ్రహించబడింది కాబట్టి నువ్వు లోబడినట్టు అవశ్యం ఇప్పుడు చూడండి ఆరవ వచనంలో చూడండి ముఖ్యంగా ఏలా అనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ పని కలిగి ఉందరు ఆరవ వచనము బహు ప్రాముఖ్యమైన వచనం అన్నిట్లోకి ఎందుకంటే ఈ లోకంలో చేసే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా విశ్వాసి ఉద్యోగం చేస్తుండనుకోండి వాడు వాడు ఫుల్ టైం సేవ కూడా చెప్తుంది వాక్యం ఆరో చూడండి ఏలనగా వారు దేవుని సేవకులై యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందే అందే పని కలిగేందు సేవ చెప్పండి అని చెప్తున్నా కడ ఈ లోకంలో ప్రతిదీ సేవనే అని చెప్తున్నాడు నువ్వు ఉద్యోగం చేసుకోవడం సేవనే నువ్వు బిజినెస్ చేయడం సేవనే ఎందుకంటే ఈ లోకం కొనసాగాలంటే వీళ్ళందరూ అవసరం నీకు హోటల్ అవసరమా లేదా తినడానికి బయట బయట స్థలానికి పోతే పండుకోనికి హోటల్ అవసరమా లేదా మళ్ళీ హోటల్ బిజినెస్ చేసేటోడు దేవుని పరిచయరకు అని చెప్తుంది వాక్యం వీళ్ళందరూ ఫుల్ టైం సేవకులని చెప్తుంది ఏలైనాగా వారు దేవుని సేవకులు ఉండి ఎల్లప్పుడూ అంటే ట్వంటీ అవర్స్ ఫుల్ టైం సేవ ఎల్లప్పుడూ ఈ సేవ అదే పని కలిగి ఉరు ఇది చెప్పినప్పుడు మన సేవకుల పరిస్థితి పాస్టర్ల పరిస్థితి దీన్ని వ్యతిరేకించి కాబట్టి మనము ఇవన్నీ నేర్చుకోవాలా ఏదో మన గొప్పతనం చూపించుకోవడం కొరకు కాదు ఎవరిని తృణీకరించకుండా ఉండాలంటే ఈ విషయాలు నువ్వు దేవుడు నీకెందుకు చదువి నీకెందుకు ఉద్యోగం ఇచ్చిండు అది ఫుల్ టైం సేవ అనేది చెప్పడానికి ఈ లోకంలో ప్రతి స్థలంలో నువ్వు ఆయన కొరకు వెలిగాల అనడు ఎందుకంటే చీకట్లో అది వెలుగుతా నీ హృదయంలో ఉదయించి వరకు కాబట్టి నీ హృదయంలో ఉదయించినాక ను అనేకల హృదయాలు ఉదయించాలంటే ను ఎక్కడికి పోవాలా సంత లోకానికి పోవాలా మార్కెట్ ప్లేస్కి పోవాలా అక్కడ పోయి వాళ్ళని పట్టుకొని రావాలా పెండ్లికి రాజవీధులకి పోవాలా అక్కడ పోయి నువ్వు వెలగాల రాజవీధులంటే పెద్ద పెద్ద మినిస్టర్లు ఉంటారు పెద్ద పెద్ద చదువుకున్న ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు మనం వాడు పోవాలా హైవేస్ మీదకి పోవాలా బిజినెస్ మ్యాన్ పోతూ బిజినెస్ చేసుకుంటూ పోతూ ఉంటారు అందరికీ నువ్వు సువార్త చెప్పాలంటే లోపలు ఉంటే అవుతుందా లోపలుంటే కానే కాదు లోపలన్నా అద్భుతాలు గాని కానీ ను బయట పోయి వెలగాల అనేకులకు మీరు ఈ లోకానికి వెలుగన్నారన్నాడు కాబట్టి నువ్వు పోయి ప్రతి ఒక్కరికి వెలగల వాక్యం చెప్పాలా కాబట్టి వీళ్ళు వీరు దేవుని సేవకులు అయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయ్యందే పని కలిగి ఉందరు ఏ పని అధికారం ఈ లోకంలో అధికారులు ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు మళ్ళీ ఎవరికి ఇస్తారు చెప్పండి పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి ఇస్తున్నారు అనిలకి ఇస్తారు గవర్నమెంట్కి ఇస్తున్నారు ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు అవును మళ్ళీ ట్యాక్స్ కడుతున్నారు లేదా ఎవరు కడుతున్నారు ట్యాక్స్ చెప్పండి గవర్నమెంట్కి కడుతున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి ఎవని నెల భయము ఉండవాలనో వానిల భయమును ఎవరి నెల సన్మానం ఉండవాలనో వానిల సన్మానమును కలిగి ఉండడి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమయో ఎవనికి అచ్చి ఉండవద్దు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము సేవా జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఒకవేళ ఆయన ఫుల్ టైమ్ సేవ అంటే ఒక పాస్టర్ లాగా ఉండాలనుకుంటే ఆయన నేను ఎప్పుడు పాస్ లాగా చేస్తాడు కదా అందరూ పాస్టర్లు అయితే ఎవడు పొలాలు దున్నుతాడు ఎవడు పంటలు పండిస్తాడు ఎవడు బిజినెస్ చేస్తాడు ఎవడు బండ్లు నడిపిస్తాడు ఎవడు బస్సులు నడిపిస్తాడు ఎవడు ట్రైన్లు నడిపిస్తాడు మున్సిపాలిటీ వరకు ఎవరు చేస్తాడు స్కూళ్ళ టీచర్లు ఎవరు చేస్తారు కాలేజీల టీచర్లు ఎవరు పనిచేస్తారు ఇంజనీర్స్ లేకపోతే ఇండ్లు ఎట్లా కడతారు రోడ్లు ఎట్లా వేస్తారు ఇవన్నీ ప్రభు కల్పించండి చెప్తుంది వాక్యం ఫుల్ టైం సేవకుడు ఎవడంటే ఇక్కడ చెప్తుంది దేవుడిచ్చిన అధికారాన్ని కొనసాగించేవాడు ఎల్లప్పుడూ వాడు అన్యుడే కావచ్చు ఎందుకంటే అన్యుడు దేవుని తెలుసుకోకుండా కానీ దేవుని పనిని నెరవేరుస్తుండే ఈ లోకంలో మంచి రోడ్ వేస్తుండే నీకు వాడు బయలు దోవిస్తున్నాడు నీళ్ళు బ్యా డ్యామ్లు కట్టిస్తున్నాడు నీ కొరకు నీళ్లు పెడుతున్నాడు వాళ్ళ దేవుని పరిచర్య కాదంటారా అది తెల్ల బట్టలు వేసుకొని ఫుల్ టైం సేవకుని అని చెప్పుకుంటారు అది తప్పు వాక్యం చెప్తుంది వాళ్ళ మీద మనకి ఎప్పుడు ద్వేషం లేదు ఒకసారి చూడండి మత్త వార్తలో చెప్పించేస్తే ఇంకొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది మైండ్ డిస్టర్బ్ కావాలా నీ హృదయాలు మండకపోతే మీరు సిధపడరు ఆయన కొరకు రోషం కలిగి జీవించలేరు అన్నట్టు కాబట్టి ఫుల్ టైం సేవ అనే అంశం గురించి మనం ధ్యానిస్తాన్నాం ఇక్కడ చూడండి మతే సువార్త ఇరవై అధ్యాయంలో ఏ స్వరావు మాట్లాడుతుండడు ఒక ఉపమానం పర్లోక రాజ్యాన్ని దేంతోని పోల్చాలా ఏలైనగా పర్లోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలిందంటాడు కాబట్టి పర్లోక రాజ్యం దేంతో పోల్చాలా ఆయన పోలిస్తున్నాడు ఒక ఇంటి యజమానుతో పర్లోక రాజ్యము అనేది ఒక ఇంటి యజమానుడు అయితే అతని జీవితమే పర్లోక రాజ్యం అని చెప్తున్నాడు తన ఇల్లే అంటే తన ఇల్లే పర్లోగ రాజ్యాన్ని సాదృశ్యం తనే పర్లోక రాజ్యం అని చెప్తున్నాడు ఒక యజమాన్ని పోలింది పర్లక రాజ్యం అతడు ఏం చేసిండంటే అంటే పర్లోకరాజ్యం ఏం చేస్తుంది చూడండి ఇప్పుడు పర్లోక రాజ్యము అంటే అతడు అతడు తన ద్రాక్ష తోటలో పని కువులికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరిండు చెప్పండి ప్రొద్దున అంటే ఎన్ని గట్లకి ఐదు నర ఐదు ఎందుకే ఐదు ఐదున్నరకే లేచి ఉంటా రెడీగా ఉంటా ఎందుకంటే మన పరిచయం ఎప్పుడే స్టార్ట్ అవుతుంది కదా రెండో చూడండి దినం ఒక దేనారం చొప్పున పని ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను కాబట్టి పర్లకు రాజ్యం దేనికి సంబంధించింది ఒక ఇంటి యజమానిని సంబ పోలింది తన ద్రాక్ష తోటని పోలే ఉంది తన ద్రాక్ష తోటలో పని వారిని ఉంది తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పొద్దున్నే పైన తేరిండు పొద్దున్నే పోయి అంటే ఐదు గంటలకు పోయిండో ఆరు గంటలకు పోయిండో తెలియదు మనకి కానీ పొద్దున్నే అంటే తెల్లవారుజామన్నట్టు దినం నకు ఒక దినరం చెప్పున పని వారితో తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను చాలా పొద్దున్న అంటే ఐర్లీ డేస్లో ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోండి పొద్దున్న అంటే రెండు వేల సంవత్సరాల స్టోరీ గురించి మాట్లాడుతున్నాం లేక నీ కాలంలో నీకంటే ముందే ఉన్న సేవకులు వీళ్ళందరూ తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు ఇప్పుడు అర్థం చేసుకోండి తొమ్మిది గంటలకు వెళ్ళి సంత ఊరక నిలిచిన మరికొందరిని చూసి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళాడు ఏమి న్యాయమో అది మీ కితనని వారితో చెప్పగా వారును వెళ్ళిరి అంటే తొమ్మిది గంటలకి సెకండ్ బ్యాచ్ సేవకులను తీసుకొచ్చాడు అంటే దానికంటే ముందు అంటే బహుశా ఆరు గంటలకు ఐదు గంటలకు ఒక బ్యాచ్ తీసుకెళ్ళిండు ఫస్ట్ బ్యాచ్ అది కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఆరు గంటలకి అయితే సెకండ్ బ్యాచ్ తొమ్మిది గంటలకి ఇవి ఒక గుంపు అన్నట్టు మొదటి రెండు గుంపులు ఇవి మొదటి రెండు గుంపులు ఒకటే గుంపుతో పోల్చబడుతుంది బైబిల్లో మనం చూసినాం సర్పంలో తెలుగు కలిసి తెలుసు మనకి తర్వాత మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకు ఇతనని వారితో చెప్పగా వారును వెళ్ళిరి నాలుగో వచ్చినాం మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకితనని వారితో చెప్పగా వారును వెళ్ళిరి కాబట్టి ఆరు గంటలకు ఒక గుంపు పోయింది తొమ్మిది గంటలకు ఒక గుంపు పోయింది వీళ్ళంతా ఫుల్ టైం సేవకులని చెప్పుకుంటారు అన్నట్టు తర్వాత ఐదో వర్షం కష్టపడి దాదాపు పన్నెండు గంటలకును ఇప్పుడు చూసుకోండి మూడో గుంపు ఇది పన్నెండు గంటలకు పోయింది మూడో గుంపు మూడు గంటలకును నాలుగో గుంపు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి ఐదు గంటలకు ఇది ఐదో గుంపు తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచిండగా చూచి ఇక్కడ దినమంతే మీరు ఎందుకు ఊరకనే నిలిచిన్నారని వారిని అడగగా ఇప్పుడు చూడండి ఈ ఐదవ గుంపుకి ఎందుకు ఎక్స్ట్రా వచనాలు పెట్టిండి ఇక్కడ ఆయన అడుగుతున్నాడు మీరు ఎందుకు రాలేదు ఇక్కడ ఎందుకున్నారు దినమంతా మీరు ఎందుకు ఇక్కడ దినమంత ఉన్నారు మేము ఎందుకు దినమంతైకున్నామా తెలుసా ఆ ఆరు గంటల నుంచి వచ్చిన తీసుకున్న వాళ్ళు తొమ్మిది గంటల వాళ్ళు పన్నెండు గంటల వాళ్ళు మూడు గంటల వాళ్ళు మమ్మల్ని రానిలేదు దగ్గరికి చూడండి అక్కడ ఆరో వారు ఎందుకు ఇక్కడ నిలిచినారు అనగా వారు ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకొన లేదనేది ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనేది ఇదే ప్రాబ్లం వాళ్ళ తను పొద్దుంచి సాయంత్రం వరకు సేవ ఈ లాస్ట్ మినిట్ అంటే ఐదు గంటలకు వచ్చేటోళ్ళు అందుకతడు మీరును నా ద్రాష తోటలోకి వెళ్ళుడా నేను సాయంకాలం అయినప్పుడు మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలా పొద్దున్న నుంచి సాయంత్రం చేసిన వాడు ఫుల్ టైం సేవ సాయంత్రము ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సేవ చేసినాడు ఒకటే గంట మళ్ళీ వాడు పార్ట్ టైం ఎవడు ఫుల్ టైము ఎవడు పార్ట్ టైం ఇక్కడ చెప్పండి ఈ వాక్యాలలో ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు అంటే ఆరు పన్నెండు గంటల సేవ పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఒకటి చేస్తే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఇంకొకటి చేసిండు గుంపు దాని తర్వాత మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు వరకు చేసిన గుంపు ఒకటి దాని తర్వాత మూడు గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు చేసిన గుంపు ఒకటి అయితే లాస్ట్ గుంపు ఐదు గంటల నుంచి గంటల ఒక్క గంటనే సేవ్ చేశారు వీళ్ళు రోజంతా వెయిట్ చేసిండు వెయిట్ చేశారు చేసి చేసి చేసి కనిపెట్టి కనిపెట్టి కనిపెట్టి ఆశ్చర్యం ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నేను ఇది గ్రహించలే ఈ ఈ యజమాని ఈ ఇంటి యజమాని ఎందుకు సార్లు పోయిండు ఇది ఆత్మీయ స్థితి అర్థం చేసుకోవాలా చాలా మంది ఏమనుకుంటారు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే ఫుల్ టైం అనుకుంటారు కానే కాదు ఇది ఉదయం అన్నప్పుడు సుఖానమైన సుఖమయమైన జీవితం కంఫర్టబుల్ లైఫ్ లో సేవ చేసే అంటే శ్రమల కాలంలో చీకటి కాలంలో సేవ చేసే వాళ్ళు వీళ్ళు ఐదు గంటలలో పన్నెండు గంటలలో కొంచెమే శ్రమ అనుభవిస్తున్నారు మూడు గంటలలో మరి కొంచెం ఎక్కువ శ్రమను అనుభవిస్తున్నారు కానీ ఉదయం నుంచి ఉన్న వాళ్ళు కంఫర్టబుల్ జీవితాన్ని కోరుకున్న వాళ్ళు వీళ్ళు కానీ లాస్ట్ మినిట్ చివరి కాలాలలో చివరి యుగాలలో చివరి క్షణాలలో సేవ చేసేవాళ్ళు వీళ్ళ ఐదు గంటల వాళ్ళు వీళ్ళని ఎందుకు రానిలేదు సేవకి ఎవరు రానిలేదు వీళ్ళని ఎవడు నువ్వు ఒక్కడు కాదు రెండు కాదు ఎవడును నో బాడీ అని శ్రమల కాలంలో సుఖానుభవాన్ని కోరుకున్న వాళ్ళేమో టైం పాస్ చేస్తున్నారు వీడేమో ఇప్పుడు సరే వాళ్ళు సరిగా పనిచేస్తే ఒకటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఇప్పుడు పొద్దున ఆరు గంటల నుంచి పనిచేసిన వాళ్ళకే తొమ్మిది గంటలకు ఎందుకు రా అంటే వాడు సరిగా పనిచేయకుంటే కదా తొమ్మిది వాళ్ళని తెచ్చుకుంటాడు తొమ్మిదో గంటల వాళ్ళు సరిగా పనిచేయకపోతేనే కదా పన్నెండు గంటలు రావాల్సింది పన్నెండు గంట వాళ్ళు సరిగా పనిచేయకపోతేనే కదా మూడు గంటల వాళ్ళు రావాల్సి వచ్చింది మూడు గంటల వాళ్ళు కూడా పనిచేయకపోతేనే సరిగా చివరికి ఐదు గంటలలో తెచ్చుకున్నాడు ఇప్పుడు చెప్పండి అది ఆయన దృష్టిలో పార్ట్ టైం ఇష్టమా ఫుల్ టైం ఇష్టమా అసలు ఈ వాక్యము పార్ట్ టైం ఫుల్ టైంకి సంబంధించింది కానే కాదు ఈ వాక్యము ఎవడు వినయ భయభక్తులు కలిగి సేవ చేసిండు ఎవడు ప్రీతికరంగా సేవ చేసిండు ఇదే మూడు క్యారెక్టరిస్టిక్స్ నాలుగు క్యారెక్టరిస్టిక్స్ వినయము భయము భక్తి ప్రీతికరమైన సేవ దేవునికి ప్రీతికరమైంది ఈ సేవ మహాశ్రమల కాలంలో ఎవడో చంపనీకి వస్తాడంటే ఎవడో నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తాడంటే ఎవడో నిన్ను కొట్టడానికి వస్తాడంటే ఆ టైంలో సేవ చేసిన వీళ్ళందరూ మనం ఎన్ని ప్రాంతాలు తిరుగుతాం అడులల్లా నక్సల్స్ ఉండే ఏరియాలో తిరిగి సేవ చేసినాము ఆర్ఎస్ఎస్ కమ్యూనిటీస్ ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ మమ్మల్ని చూస్తేనే ఉంటారు మేము సేవ చేస్తుంటాయి ఎన్నిసార్లు అడులల్లా ఒకసారి ఏమైందంటే ఒక ఊరికి పోతే ఆ ఊరికి పోయి మేము సేవ చేస్తుంటే ఆ ఊళ్ళు వేరే ఊళ్ళోకి చెప్పేశారు ఫోన్లు అయితే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జమ అయిపోయారు అయితే అక్కడ ఎందుకో ఆ ఊరికి పోనీ దేవుడు మమ్మల్ని వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు మా గురించి మేము ఇంకొక ఊరికి పోయి సేవ చేయాల్సి వచ్చింది ఇట్లా నా ఐదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు ఎన్ని ప్రాంతాలు తిరిగినాము ఎవరు తగలలే మాకు భయంకరమైన కాలాలే కానీ ఎక్కడ కూడా మాకు ఆటంకాలు కలగలేదు ఎందుకంటే నేను మోస్తున్న భారం నాది కాదు ఈ కాడి ఆయనది అది సులువు అయింది వ్యక్తిగత గుర్తింపుల కొరకు ఎక్కడ పరిగెత్తలేదు కాబట్టి అది సులువు అయింది చెప్పండి ఎవడు ఫుల్ టైం ఎవడు పార్ట్ టైం ఏ ఫుల్ టైం సేవ కూడా అడవులు పోతలేడు సెటిల్ అయిపోయి చర్చి కట్టుకొని ఆరాధిస్తున్నారు మేము ఆదిలాబాద్ ఒక ఆదిలాబాద్ అనుకుంటా ఒకసారి సేవకి వెళ్ళినాం సేవకి వెళ్ళిపోయినాక అంతా అన్ని పనులు చేసేసుకున్నాక ఆదివారం ఒక చర్చికి పోయినాం ఆ చర్చిలో సాక్ష్యం చెప్పమంటే నేను కొంతసేపు సాక్ష్యం చెప్పినాను సాక్ష్యం చెప్పినాను ఏం చెప్పినా సాక్ష్యం కాకపోవచ్చు క్లుప్తంగా మా సేవ పరిచయం ఏందని చెప్పింది దాని తర్వాత బ్రదర్స్ అలా రవి బ్రదర్ ఉండే రవి బ్రదర్ ఇంకొవర నా జ్ఞాపకం కోసం చక్క రవి బ్రదరే కావచ్చు ఆయన వాక్యం చెప్పింది అయితే అదంతా విన్నాక ఆ పాస్టరు పశ్చాత్తపడి అందరి ముందు అంటున్నాడు నేను ఒకప్పుడు ఇట్లా సేవ ఊర్లు ఉండి తిరిగి సేవ చేసిన కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నా ఎందుకు తెలుసా గూడు కట్టుకున్నావు నువ్వు గొంగలి పురుగు గూడు కట్టుకొని గూడులోనే సెటిల్ అయిపోతుంది కానీ నువ్వు బయటికి రావాలా గొంగలి పురుగు అయ్యింది గూడులో నుండి చచ్చిపోతావు కుళ్ళిపోతావు గూడుని తెంపుకొని సీతకు ఒక చిలుకలాగా నువ్వు బయటికి వస్తేనే కానీ నువ్వు ఇతరుల కొరకు వెలుగుగా ఉండలేవు నువ్వు అనేక ప్రాంతాలు పోలేవు దేవుణ్ణి అంతా అలంకరించితే దేని పనికి ఆయన బా పస్తదపడం మేము ఒకప్పుడు చేసినాం ఇప్పుడు చేయలేకపోతున్నావు గూడు కట్టుకుంటే నువ్వు చేయలేవు అందుకే మనం కీబీపీఎం ను బిల్డింగ్స్ కట్టాం చాలామంది వచ్చి డబ్బులు అడతారు బ్రదర్ మేము చర్చి కట్టుకుంటాం బ్రదర్ మాకు ఫండ్ బ్రదర్ అని మేము అప్పుడు నువ్వు బ్రదర్ మా పరిచర్య ఫండ్ ఇచ్చే పరిచర్య కాదు బ్రదర్ మా పరిచర్య చేస్తాం బ్రదర్ మీరు అనుకుంటున్నారా మా దగ్గర కోట్లు కోట్ల డబ్బులు అని మా దగ్గర ఏ డబ్బులు లేవు మా సొంత సంపాదనలకు వెళ్ళి మేము సేవ చేస్తాం బ్రదర్ అని చెప్తాం కొన్నిసార్లు చాలా ఒత్తిడి చేస్తారు చాలా కష్టం ఉంది బ్రదర్ రేకులని విరిగిపోయిన బ్రదర్ నీళ్లు కాడుతున్న బ్రదర్ ఒకసారి చెప్పాలనిపిస్తుంది కఠినంగా ఉంటుంది కానీ కొంచెం కఠినంగా ఉంటుంది పాపం వాళ్ళేమో అక్కడ సేవ పరిచయాల్లో కొంత సపోర్టివ్గా చేరుపోతున్నాం ఎవడి చర్చి వాడు తయారు చేసుకోవాలి అది నీ చర్చ అయితే నువ్వు తయారు చేసుకోవాలి అది దేవుని చర్చ అయితే దేవుడు తయారు చేస్తాడు ఒకవేళ నీ దగ్గర సంఘస్థులు ఉంటే బాధ్యత కదా అది నువ్వు వచ్చి అక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నావంటే దానికి మరమత్తు చేసే బాధ్యత నీది కదా వాళ్ళకి చెప్పలేని స్థితిలో ఉన్నాడు పాస్టారు వాళ్ళు ఇయ్యలేని స్థితిలో ఉన్నారు సుఖానుభవన ఆశ్రయించిన క్రైస్తవులు వీళ్ళందరూ పాటీలు చేసుకోరా సినిమాలు చూడరా షికారులు జరగరా తిరగరా వాటికి వస్తే డబ్బులు కానీ ఆ నీళ్లు కాడుతుంటే మరమ్మతు చేసుకొని రేకులకి డబ్బులు లేవు అంత భయంకరంగా క్రైస్తవ జీవితం మన దగ్గర కాబట్టి ఇక్కడ చివరికి ఎవర్ని మెచ్చుకున్నాడు దేవుడు అనేది నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాలా ఆయన దృష్టిలో అందరూ ఒకటే ఆయన దృష్టిలో అందరూ ఒకటే కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన అందరినీ సమానంగానే చూస్తున్నాడు కానీ మనమే అట్లా లేం మనం ఏమనుకుంటామంటే నేను చాలా సంవత్సరానికి సేవ చేస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ లాభం పొందుతాను అనుకుంటున్నాడు అందరికీ ఒకటే కిరటాలు ఇస్తాడు ఆయన ఐగుండు ఆ కిరటాలు తీసి మళ్ళీ ఆయన కళ్ళ దగ్గరనే పెట్టాల్సి వస్తుంది పదో వర్షం చూడండి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకను అనుకునేది కానీ వారికిని ఒక్క దేనారామ చొప్పు నేను చూడండి వాడు పొద్దంజ సాయంత్రం సేవ చేసిండి కదా పొద్దు సాయంత్రానికి సేవ చేస్తే ఎక్కువ ఎందుకు ఎట్లా రావాలా కానీ ఒకటే ఇచ్చిండి ఎందుకు చెప్పండి వాళ్ళు సరిగా సేవ చేయలే చెప్పండి పన్నెండు గంటలు సేవ చేస్తే ఒకటే దినారంభించినాడు వారది తీసుకొని చివరి వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయ్యూ కష్టపడి ఎండ బాధ సహించి నా వారిని సమానము చేసిటివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని ఇది సనిగే గుణం విశాల గుణం ఎక్కువ ఉంటుందని పావులు మొదటి కొందలు రాసిన పత్రికలో నేను అనుకుంటా పదకొండవ అధ్యాయంలో చెప్తారనుకుంటేవన్నీ పదవ పదకొండు అధ్యాయాలు మనం చూస్తాం దీర్ఘంగా వీటన్నిటినీ వాళ్ళు సనగే సంహారకు చేత సంహరించబడరు అంటాడు అరణ్యంలో సనిగే వాళ్ళందరూ చచ్చిపోతారని ఉంది వాక్యం దేవుని మీద సరిగినారు వీళ్ళు యజమానుల మీద సనుగుతున్నారు వీళ్ళు దేవుడు నాకు ఏం చేసింది బ్రదర్ అని పాస్టల్ల కుటుంబాలు అట్లా మాట్లాడతాయి నేను త్యాగం చేసుకుంటే మాకు ఏం చేసేరు అంటే నువ్వు పగలంతా కష్టపడ్డావు అంటే నువ్వు మోసింది నీ భారము ఏ స్ప్రవృతి కాదు నువ్వు మోసింది నీ కాడి ఆయన కాడి కాదు ఎండ బాధ సహించినావు అంటే నువ్వు నీ బాధను అనుభవించినవు నువ్వు కష్టం అనుభవించినావు కానీ ఆయన శ్రమను అనుభవించలే ఆయన శ్రమలో నువ్వు పాల్పొందలే అందుకతడు వారితో వారిలో ఒక నీ చూచి స్నేహితుడా నేను నికు అన్యాయము చేయలేదే నీవు నా యుద్ధ ఒక దేనారామణకు ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము కేబీపీఎంలో ఈ పదహారవ వచనాన్ని మనము చాలా పవర్ఫుల్గా తీసుకుంటాం ఎందుకంటే రోల్ రివర్స్ అవుతుంది అనేసి ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యాలు ఈ ప్రకారమే ఈ ప్రకారమే అనేది ఇప్పుడు అర్థం చేసుకోండి ఏం తెలుసు అది నీకి నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది ఒక్క గంట సేవకులు వాళ్ళంటే ఇష్టమైందికి ఎందుకంటే ఈ ఉద్యోగాలు చేసుకుంటా సేవ చేసే వాళ్ళ దగ్గర ఒకటి ఉంది శ్రమ ఏంటంటే వాడు ఈ లోకంలో పోయి వెలుగిస్తున్నాడు అనేకుల జీవితాలలో వెలుగును తీసుకొస్తున్నాడు అదంతా చేసినాక విధేత చూపించిండు నీకు ఇచ్చిన పనిని చేసుకున్నావు తర్వాత వచ్చి దేవుని పరిచర్యలు చెప్పండి ఎవరు డబ్బులు సేవ చేస్తున్నాడు పాస్టర్లకి ట్యూషన్ కూడా చెప్ప రాదు ఇంకా ఏ పని చేయనీకి రాదు వాళ్ళకి పైగా వేసిన ధరన ఒకటి ఏంటంటే వాడు ఐటీ కంపెనీలో పనిచేసేస్తాడు లక్ష రూపాయలు సంపాదిస్తాడు వాడి దశమ భాగం మీరు కావాల చెప్పండి దేవుడు ఎవరిని ఎక్కువ ఆశ్రయించాడు కానుకలు ఇచ్చేవాడినా కానుకలు పుచ్చుకుండేవాడినా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ప్రభు ఏ రీతిగా మనకి వీటన్నిటినీ చూపిస్తుంది నడిపిస్తున్నాడు నీ హృదయ పరిస్థితి ఎక్కడ ఉంది ఫుల్ టైం సేవకులు ఎట్లా తయారవుతారు అనేది చెప్తుంది వాక్యం ఈ ప్రకారమే అంటే పొద్దు నుంచి ఆరు వరకు వచ్చి సరిగ్గా గొనిగేవాడు సాయంత్రం ఒక్క గంట ఆసక్తితో ఇష్టం ఉంది సేవ చేయాలని కానీ ఎవరు రానిలేదు సేవకి నేను అందుకే ఈ ఈ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను నేను ముందే అడుగుతా బ్రదర్స్ మీ బ్రదర్స్ సిస్టర్స్ మీరు ఎవరైనా పోతారా సేవకి అని అందరినీ మనం ప్రోత్సహించాలా సేవకు పోవాలి ఎందుకంటే నువ్వు సేవకు పోకపోతే ఏం చేస్తుంది సార్ ఇంటి దగ్గర కూర్చుంటావు కొంచెం కఠినమప్పడము సుఖానుభవము భక్తిహీనతకి సాదృశ్యం సుఖానుభవము ఇంకొంచెం మరి కఠినంగా ఉంటుంది నేను చెప్తే కానీ వ్యభిచారానికి సాదృశ్యం అని వాక్యం కూడా ఉంది నేను చూపించాను ఇప్పుడు సుఖానుభవాన్ని ఆశ్రయించే వాళ్ళు వ్యభిచారులు భ్రష్టులని ఉందా లేదా చెప్పండి ఎవరని చెప్పాలరా ఎక్కడుందో గురించి మాట్లాడతాడు దేవుడు పౌలు భక్తుడు ఒక పూటి కూటి కొరకు వ్యభిచారి అయినా అంటాడు వంటి భ్రష్టుడు మీలో ఉంటారేమో చూసుకోండి అన్నాడు క్రిస్టియన్స్ ఏషావు లాగా అంటే రోల్ రివర్స్ అవుతుంది మొదటి వారు కడపటి వారు అవుతారంటే ఏషాబు యాకోబో అవుతాడు యాకోబు ఏషావు అవుతాడు పాత నిబంధన కాలంలో ఏషాబు యాకోబోయిండు అంటే తన హక్కుని ఈయనకిచ్చిండు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ యాకోబు ఉల్టా ఏషాబుగా తయారవుతాడు అని చెప్తుండడు పౌలు అదొక ప్రవచనం మీరు జాగ్రత్త మీరు ఏ షేలాగా తయారవుతారేమో చూసుకోండి అన్న హెచ్చరికను అక్కడ ఇచ్చిండు అందుకు మనం భయపడతాం అందుకు జాగ్రత్తగా నేను నా పిలుపుని పోగొట్టుకుండా జాగ్రత్తగా ప్రయాసపడుతుంటాను ఇంత చేసి అంతా భయం ఉంటుంది కదా పగులు ఆ భయం కాబట్టి ఇప్పుడు చూడండి మన సేవా పరిచయానికి సంబంధించింది రోల్ రివర్స్ అయితే నీ పరిస్థితి ఏంది అనేది వాళ్ళు ఫుల్ టైం సేవకులే కానీ రోల్ రివర్స్ చేసుకున్నారు వాళ్ళు మనల్ని కేర్ చేయలే ఐదు గంటలకు పోతున్నాం మనం సేవకి ఆశ ఉంది కానీ సేవకు అవకాశం లేదు కాబట్టి ఆశని తృప్తిపరిచే గొప్పవాడు వాడికి ఫుల్ టైం అవకాశం వాడికి ఆశ ఎందుకంటే సనిగేవాళ్ళు వీళ్ళు తప్పిపోయిన కుమారుడు గురించి నేను చూపించినప్పుడు మీరందరూ అది స్వీకరించిండ్రు ఏంది తప్పిపోయిన కుమారుడు ఒక్కడేగా అది ఇద్దరు అని చూపించింది నేను ఎక్కడుండేది అది కాంప్యూటర్స్ అలా ఇంటర్నెట్లో ఎక్కడ కనిపించేవాక్యాలు ఒకడు బయటికి పోయి తప్పిపోయిండు ఆస్తంత తీసుకొని ఒకడు లోపల ఉండి తప్పిపోయినని చూపించను నేను అన్నను వాడు తండ్రి మీద సనిగిండు గొనిగిండు నాకు ఒక్కరోజు ఒక గొరపిల్లనివ్వలేదే అని నా స్నేహితులతో విందు చేసుకోవడానికి నాకు ఒక్కరోజు ఒక గొరపలేని ఇవ్వలేదే అని సనిగిండు లోపల ఉండి శనిగేటోళ్ళు బయటికి పోయి సనిగేటోళ్ళు చర్చ సిస్టమ్ అంతా అట్లా తయారైంది ఈరోజు పర్లోకరాజని దేంతో పోల్చాలా తప్పిపోయిన కుమారులతో పోల్చాలనా తప్పిపోయిన కుమారులున్నారు తప్పిపోయిన తండ్రులు ఉన్నారు తప్పిపోయిన తలులున్నారు తప్పిపోయిన పాస్టర్లు ఉన్నారు ఈరోజు అంతా చెడిపోయింది వ్యవస్థ కాబట్టి చివరిగా ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను కొలస రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం నా ఫేవరెట్ అధ్యాయం ఇది ప్రతి క్షణము పైన వాటిని వెతకండి అని చెప్తుంది వాక్యం ఈ అధ్యాయం క్రిందున్న వాటిని వెతుకుతుంది లోకం కానీ మనం పైనన్న వాటిని వెతకాల ఎందుకో తెలుసా ఇప్పుడు నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తే చూడండి ఎందుకు ఫుల్ టైం సేవక్కులంటే దేవునికి కోపం వచ్చింది నాలుగవ వర్షంలో మనము మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీద మీ అవయవములను ఇప్పుడు బాగా చేసుకోండి భూమి మీద ఉన్న మీ అవయవములు ఈ ఆశ్చర్యం నాకు ఈ వాక్యం చదువుతుంటే ఈ అవయవములు ఏంది భూమి మీద ఏముంటాయి పరలోకంలో ఏముంటాయని చెప్తుంది వాక్యం మీరు క్రీస్తు కూడా లేపబడ్డవారైతే పైన వాటిని వెతకండి భూమి మీద చూడండి భూమి మీద వెతుకుతే ఏం దొరుకుతాయి చూడండి జాలత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహాల తర్వాత ధనాపేక్ష భూమి మీద ఇవి ఉంటాయంట మనుషులు వీటిని వెతుకుతున్నారు అది నేను చెప్పే పాయింట్ మీకు చెప్పండి నీలో ఈ గుణగణలుంటే ను త్వరగా పరిగెత్తాలా శిలవు దగ్గరికి ఏడ్చి ప్రార్థన చేయాల ఏ కోరిక ఉన్నా కానీ ఇందులో నీలో ఏ ఉన్నా కానీ కశ్చాత్తపడాలా ఏడవాలా ప్రభు నీ కని నీ కనికరం నమి చూపించి ప్రభు దాన్ని తొలగించకు ప్రభు అవసరం ఎందుకో తెలుసా ఆరో వర్షం చూడండి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేయుల మీదికి వచ్చును విధేయతలో నుంచి పడిపోయిన వాళ్ళే అవిదేయులు రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్న ఇప్పుడు చూడండి ఏడవసరంలో పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటే నువ్వు రక్షణ పొందక ముందు వీటన్నిటిని వెంట వీటిని అన్నిటి వెతుక్కున్నావు తెచ్చుకున్నావు అన్నాడు వాటిని పాటించినవంటాడు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి నేను ఒక పాస్తర్ దగ్గర కొంతకాలం పనిచేసింటి సేవ చేసింటి మంచి వాక్యం ఎంత గంభీరంగా వాక్యం చెప్తారంటే అసలు అంత చాలా బాగా చెప్తారు వాక్యం అంత ఆకట్టుకుండే వాళ్ళు మనుషులని అంత బాగా చెప్పేటాడు వాక్యం అయితే ఒక రోజు నేను ఇంకా అప్పుడు సేవ చేస్తున్నాను అక్కడనే అదే చర్చ్లో పెండ్లికి ఆలస్యంగా వచ్చింది పెండ్లి కూతురు ఆ రోజు ఏదో బంద్ ఉండడం వలన ఆ బస్సులో పెండ్లి కూతురు కుటుంబాలన్నీ బస్సులు ఆ బస్సును ఆపేశారు అక్కడెక్కడో దానివల్ల నాలుగు గంటలు ఐదు గంటల లేట్ అయింది బస్ పొద్దున కావాల్సి వచ్చే సాయంత్రం అయింది ఆయన చెడ్డ చెడ్డ మాటలు తిరుగుతున్నాడు పాస్టర్ నేను అనుకున్నప్పుడు దేవునికి ఎందుకు వీళ్ళ మీద కోపం అంటే వాడు ఫుల్ టైం కానీ నోట్లకి వెళ్ళొచ్చాడు చెడ్డ భయంకరమైన మాట్లాడుతుంటారు నేను అప్పుడే మనసు అంతా డిస్టర్బ్ అయిపోయినా ఇక్కడ నేను ఉండద్దు ఇంకా ఎంత త్వరగా బయట తీసుకెళ్తా తీసుకెళ్ళిపోవా నేను ఇక్కడ ఇక్కడ ఎందుకంటే వారి సహవాసంలో పాలు పొందితే ఆ అపవిత్ర ఆత్మలు నీలోకి వచ్చేస్తాయి ను వీటన్నిటిని విసర్జించుకోవాలా కోపం ఉందా ఏడవసి ప్రార్థన చేయాలా ఆగ్రహం ఉందా ఎవరి మీదనన్నా ఏడ్చి ప్రార్థించుకో దుష్టత్వము ఎవరన్నా దూషిస్తున్నవా ఎప్పుడన్నా బూతులు మాట్లాడినవా వాటన్నిటినీ అర్సహించుకొని విసర్జించండి ఏడ్చి ప్రార్థన చేయండి ఈరోజు తొమ్మిదవ వర్షం చూడండి ఒకంత ఒకటి అబద్ధం ఆడకూడి అబద్ధం ఆడుతున్నావా నేను చెప్తున్నా అబద్ధం ఆడే వాళ్ళ మీదకి భయంకరమైన రోగాలు వస్తాయి అనుభవపూర్వకంగా నేను చూసి చెప్తున్నా ఎంత హెచ్చరించినా వినలే కొంతమంది అబద్ధికులు ఏలనగా ప్రాచీన స్వభావంను దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి వాటన్నిటిని విడిచిపెట్టాలా ఎందుకంటే ప్రాచీన స్వభావము చచ్చిన స్వభావం కదా అది చావు కదా అది మళ్ళా వాపస్ నీళ్ళకి వస్తే నీ శరీరంలో చచ్చిపోతాయి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అంటే చావు కదా క్యాన్సర్ అంటే ఎంతమంది తెలుసు మీ శరీరంలోని అవయవంలో జీవం లేదు అది చచ్చిపోయి కుళ్ళిపోతుంటుంది క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర భయంకరమైన వాసన వస్తుంది చచ్చిన వాసన శవం దగ్గర ఎట్లా వాసన ఉంటుందో అట్లా ఉంటుంది వాళ్ళ వాసన అసలు మనం ఉండలేము అక్కడ అంత భయంకరంగా ఉంటుంది ఊహించుకోండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ చచ్చిన దాంట్లో జీవం రావాలంటే మరణించిన దానిని లేపుతున్నానట్టే నువ్వు నీ సేవలు ఇప్పుడు క్లోజ్ చేస్తున్న వారికి చూడండి మీరు వాటిని పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము అది నీకు జీవమిస్తుందంటే జ్ఞానం జ్ఞానము కలుగు నిమిత్తం సామెత్రాల్లో మనం చాలా చూస్తాం కదా జ్ఞానం గురించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున ఇప్పుడు అర్థం చేసుకోండి మనం ఏసులో పోలిక చెప్పు ఉండాలా తర్వాత ఎట్లుండాల నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు మీరు చెప్పండి మీలో ఉంది అది నవీన స్వభావం ఇంకా పాత యునయా పాత ఉంటే ఎందుకంటే పాత జీవితము చచ్చిన జీవితం పాపంలో మీ కూడా చచ్చింది మీకు ప్రాణం లేదు మొదటి ఆదాం ద్వారా మరణం వస్తే రెండవ ఆదాం ద్వారా జీవం వచ్చింది సమృద్ధి గల జీవం కాబట్టి పర్లోకంలో ఏముంటాయి చూడండి ఇప్పుడు ఎట్లా జీవించాలా పన్నెండవ వచ్చినం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును ఇది బాగా అర్థం చేసుకుంటారు ఎవరు ఏర్పరచబడ్డవారు తెలుసా ఎవరైతే వారి జీవితాలు సం సమర్పించుకొని పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళు ఏర్పరచబడతారు టమాటాలు షాప్లకు పోయినప్పుడు మంచి టమాటాలు ఎందుకు ఏర్కుంటావు మంచి కాబట్టి దేవుడు కూడా అట్లనే ఏర్కుంటాడు మంచి ఎవరు మంచి వాళ్ళు ఎవరు నీతిమంతుడు లేడు మంచి వాడు లేడు రక్తంలో కడగబడ్డ వాళ్ళే కాబట్టి దేవుని చేత ఏర్పరచబడే వారిను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఎట్లా జీవించాలా జాలి గల మనసును మీలో జాలి ఉండాల నువ్వు అడగాల ప్రవ్వ నాలో జాలి లేదు ప్రవ్వ నాలో కఠినం ఉంది నాకు జాలి దయచే ప్రవ్వ అన్న ప్రార్థన నీకు దయాలత్వం నీకు దయగల మనసు నీకు అవసరం వినయము బహుగా అవసరం బహుగా దేనికి ఎక్కడ కూడా నీలో గొప్పతనము డాంబికం లేని జీవితం అది సాత్వికం దీర్ఘ శాంతము ధరించుకోవాలంట వాటిని బట్టలేసుకోవాలంట బట్టలేసుకున్నట్లు వాటిని ధరించుకోవాలంట తర్వాత నీకు ఎవడు హాని చేసినను సహించాలంట చూడండి ఇక్కడ పదమూడవ వచ్చారం ఎవడైనా తనకు హాని చేసినని ఒకరినొకడు నువ్వు ఎలా ఒకరినొకడు సహించచ్చు ఒకరిని ప్రభును మిమ్మల్ని క్షమించిన లాగున మీరు నువ్వు క్షమించుడి కాబట్టి నాకు ఇది ఎప్పుడు నా లైఫ్ అంతా ఇదే సమస్య నాకు పదమూడవ అక్షణం ఎంతో సాయం చేసినా వాళ్ళందరూ నాకు హాని చేసినరు చరిత్రలో ఈరోజు కూడా ఎంతమందికి నేను సాయం చేసినా వాళ్ళందరూ నాకు అన్యాయం చేశారు అయినా కానీ నేనేమి వాళ్ళ మీద ఎప్పుడు దుఃఖపడలేదు వాళ్ళ గురించి ఎప్పుడు నేను ఏడవలేదు నేను ఎప్పుడు దేవునికి ఒకటి వదనాలు చెప్తా ప్రవ్వ ఎంతో ఎంతో మందితో పనిచేసే అవకాశాన్ని నాకు ఇచ్చినావు దాన్ని బట్టి నీకు వదనాలు వాళ్ళ అన్నిలు వాళ్ళ వాళ్ళ గుణగణాలు అటువంటి వాళ్ళలో జాలి దయా ఉండదు వాళ్ళు కఠినంగా ఉంటారు సహాయపడిన వాడినే వాడికి అన్యాయం చేస్తారు ఏ నోరు నిన్ను పొగుడుతుందో ఆ నోరే నిన్ను ద్వేషిస్తుంది నా జీవితంలో ప్రతి స్థలంలో జరిగింది అది ఎక్కడ నన్ను పొగిడినరో అక్కడే నన్ను ధృవీకరించరు ఇది నెరవేరుతూ ఉంటుంది మన మన జీవితంలో అనేసి మన మీద మన మీద మన మీద జాలి పడుతున్నామని కాదు ఇవి వాక్యము ఆయన ఈ లోకం నేను ద్వేషిస్తుంది ఎందుకంటే నన్ను ద్వేషించింది అన్నాడు ప్రభు కాబట్టి పద్నాలుగు వస్తువులు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నటి అది ఏసు ప్రభు ప్రేమ క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండే నిజుడి సమాధానంగా ఉండాలి ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత అన్యమైనా ఎంత శ్రమ కలిగించినా ఈ లోకము నువ్వు సమాధానంగా ఉండాలా నీ హృదయంలో దాన్ని ఏలనియాలంటావు సమాధానాన్ని ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలవబడితేరి మరియు కృతజ్ఞులై ఉండేది ప్రతి దశల కృతజ్ఞత చెప్పండి మీరు ఒకొక్క పాయింట్ నేను చెప్తాను ఎప్పుడన్నా ఒక పేపర్ పెన్సిల్ తీసుకొని ఏడు అంశంల గురించి రాయండి నేను కనీసం ఒక ఏడు విషయాలలో దేవునికి కృతజ్ఞత ఉన్నాను అవి ఏంది ఏడు రాసుకోండి నేను ఏ రోజైనా ఒకరోజు అడుగుతా మిమ్మల్ని ఏడు విషయాల నిమిత్తమై నేను దేవునికి కృతజ్ఞునై ఉన్నాను అవి ఏడు ఏంది చెప్పండి నాకేం చెప్పనవసరం లేదు మీరు రాసుకుంటే చాలు సంగీతంలోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే తక్కిన అనే చెప్తుంది వాక్యం నేను ఎక్కడికి ముగిస్తున్నాను కాబట్టి ఎవరిని మిమ్మల్ని తృణీకరించనీయకుండా జాగ్రత్త పడండి వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి ఏహువరి వాక్యం ఏసు క్రీస్తు క్రీస్తు వాక్యం అంటాడు పౌలు ఎక్కువ క్రీస్తు అనే పదం వాడతాడు ఏసు అనే వాడాడు నేను ఒకసారి చూపించిన ఎందుకో ఎక్కడ చూసినా క్రీస్తు అన్న వాక్యం వాడతాడు ఎందుకంటే ఏసు అంటే శరీరం ధరించికొచ్చిన క్రీస్తు అంటే దేవుడు ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది పర్షుద్ధాత్మ అభిషేకం పొందినవాడు ఎక్కడ చూసినా క్రీస్తు అనే పదం ఉంటుంది ఇక్కడ మీరు చూడండి తండ్రికి మనము ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి నేను అదే చేస్తాను దేవా నన్ను పుట్టించేందుకు నీకు వదనాలి నీ కుమారు వందనాలి నా పాప నుంచి నన్ను విమర్చన కల్పించేందు వందనాలి పరిశుధాత్మ అభిషేకం ఇచ్చినందుకు వందనాలి కృపవరాలు అనుగరించినందుకు వందనాలి పరిశుద్ధత్మ ఆత్మఫలాలు అనుగ్రహించడానికి వందనాలి నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు భార్యా భర్ భార్య పిల్లలను బట్టి భర్తను బట్టి నీకు వందనాలు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు ఇంతవరకు కాచి కాపాడడానికి మీకు వందనాలు హైదరాబాద్లో ఉండడానికి ఒక గృహం అనుగ్రహించడం వందనాలు ప్రతి విషయంలో ఆయనకి నువ్వు వందనాలు చెప్తున్నావా చెప్పండి అట్లా ఒక లిస్ట్ తయారు చేసుకొని చెప్పుకుంటూ నేను చెప్తున్నా రోజంతా కూడా సరిపోదు మీకు ప్రార్థన ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెలించ బద్దులమైన మనం బ్రతికింపజేసేందుకు వందనాలు నన్ను జీవింపజేసినందుకు వదనాలు పరిచయాలు నడిపించేందుకు మీకు వందనాలు చీకటి శక్తుల మీద అధికారమైనందుకు మీకు వందనాలు పరిలోకపు జ్ఞానాన్ని నాకు అనుగ్రహించేందుకు వదనాలు ప్రభు ప్రవచనాలు అర్థం చేసుకుంటే జ్ఞానం మీకు వదనాలు ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతున్నాయో ఆ జ్ఞానం మీకు వదనాలు అట్లా నువ్వు వందనాలు చెప్పుకుంటూ నీ బంధువులను బట్టి వందనాలు నీ ఇరుగుపొరుగు బట్టి నీకు వందనాలు నీ బాసను బట్టి నీకు వదనాలు ప్రభు నాకు ఇచ్చిన బాధను బట్టి నీకు వదనాలు ప్రభ వాడు నన్ను ధృవీకరించినా కానీ నేను నీకు వదనాలు చెప్తాను ఎందుకంటే ఒక బాసనే వాణి నాకు ఇచ్చిన నువ్వు నాతో పాటు సహకార్మికులను బట్టి నీకు వందనాలు ప్రతి విషయంలో నువ్వు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలని చెప్తుంది వాక్యం నాకు మూడు పుట్ల ఆహారం పెట్టినందుకు వందనాలు మంచి నిద్రించినందుకు వందనాలు నన్ను సేవ నడిపిస్తున్నది మీకు వదనాలు సేవ పరిచర్లో అనేక మంది రక్షణ నడిపించినది నీకు వదనాలు ప్రభ నన్ను నీ చేతిలో ఒక ఘనమైన సాధనంగా వాడుకున్నందుకు నీకు వదనాలు నైనా ఏమి ఇచ్చి కూడా మేము రుణం చెల్లించుకోలేం ప్రభావ మా జీవిత సైతం మీకు సమర్పించినాం మా జీవితాంతం మీ యొక్క నీతి సత్యాన్ని మీ సమాజంలో ప్రకటిస్తాం అన్న తీర్మానము నువ్వు తీసుకోవాలి రోజు ఎంతకాలము వృధా చేసుకుంటావు నీ లైఫ్ షార్ట్ టైం కాదు ఇంకా మనకు నువ్వు చావవు ఏ రోగము నీ మీద ఎలదు అది గజగజ వర్ణకాల మీ దగ్గర రావాలంటే ఎందుకంటే ఆ వాగ్దానం ఉంది మనకి కాబట్టి ఆలస్యం చేయకు ఇంటి దగ్గర వెళ్ళిపో అనేకులకు సువార్త ప్రకటించి అనేకులకు ప్రభుని చూపించు భయపడకు నీ మీద అభిషేకం ఉంది ఆ అభిషేకము నీ కాడిని విరగొడుతుంది వాక్యాన్ని చూపించిన ఈ అభిషేకము పరిశుధాత్మ అభిషేకము నీ కాడిని విరగొడుతుంది దో ఇట్ బ్రేక్స్ ద యోక్ ఆఫ్ బాండేజ్ ది అనాయింటింగ్ విల్ బ్రేక్ ద యోక్ ఆఫ్ బాండేజ్ అన్న వాక్యం నేను కాబట్టి అటువంటి అభిషేకం నీకు ఇచ్చిండు ధనంగా వెళ్ళిపోదాం కండ్లు మూసుకుంటే ప్రార్థన చేస్తాం పరిశుధన బాబు తండ్రి మీకు వందనాల నేను మేమేమీ చోటు రుణం చెల్లించుకోలేం మా జీవితం సైతం ప్రవ్వ మీరిచ్చిన బహుమానమే నశించిపోయిన వారము చచ్చిన వారం అయి ఉండగా మమ్మల్ని బ్రతికింపజేసినారు మీకే వదనాలు అర్పించుకుంటున్నాం ఏ యోగ్యత లేని పెంట కుప్పం మీద ఉన్న పురుగు వంటి వారం పైకి లేవనెత్తినందుకు వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఏమిచ్చి కూడా మేము రుణం చెల్లించుకోలేం మా జీవితాంతం మీరే మాకు ప్రభు మేము మీ బిడనం మీ నామాన్ని స్మరిస్తాం మీ నాన్ని గనపరుస్తాం మీ నామాన్ని కీర్తిస్తాం కొనియాడుతున్నాం అనేకులకు మీ నామాన్ని మేము ప్రకటిస్తున్నాం సిగ్గుపడము భయపడం మరణ మగినంత వరకు కాలం ముగించుకునేంత వరకు ఈ ముగించుకునేంత వరకు మేము వీటిని ప్రకటిస్తూ ఉంటాం అటువంటి కృపా భాగ్యాన్ని మా అందరూ కనుగరించండి ప్రతి ఒక్కరి భావం కలిగి ముందు పోలాన సరిపడమని మాకు అనుగ్రించిన సేవకులను బట్టి నీకు ఎంతో వందలా అనిపించుకుంటున్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని నడిపించిన సేవకులను బట్టి మీకు వందలు మమ్మల్ని రక్షణకు నడిపించిన సేవకులను బట్టి మీకు వందనాలు మాకు బాప్తిజం ఇచ్చిన సేవకులను బట్టి మీకు వందనాలు శమలలో ఉన్నప్పుడు ఆదరించిన సేవకులను బట్టి మీకు ఎంత వదనాలు వారి కాళ్ళ దగ్గర మేము కూర్చొని ఇవన్నీ నేర్చుకున్నాం దాన్ని బట్టి మీకు ఎంత వందనాలు అర్పించుకుంటున్నాం నేను గొప్పదేవ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మాకు అందరికీ అనుకరించింది రాతే అటువంటి కృతజ్ఞత భావంతో మేము మంచి నిరపులాన్ని సేపడమని పరిశుద్ధ నామం ప్రార్థించున్న తండ్రి ఆ మన ప్రభున ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆ మెయిన్ ప్రైజులాడందరికి Praise the Lord says you remember the Brazils praise the Lord Praise the Lord sister and brother praise the Lord